ఉపాధ్యాశ్రిత ఉపాధ్యాశ్రయత విశేష విషయత్వాత్యక్షే అంటే వాడి వాడి సమస్య ఏమిటంటే ప్రత్యక్షంగా కనపడుతోంది దుఃఖము అది నీకు ప్రత్యక్షంగా ఏమిటి కనపడుతుంది ఉపాధి కనపడుతుంది ప్రత్యక్షంగా కనపడేది ఏమిటి ఉపాధి ఉపాధి అంటే దేహము కనపడుతుంది ఆ దేహముతో పాటుగా దేహాన్ని పట్టుకుని న్ని ఆశ్రయించి కనున్నటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే విశేష విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా కనుగొత వాడు దుఃఖంతో బాగా క నలిపోయి ఉన్నాడు దుఃఖంతో అలిసిపోయి చాలా ముఖంలో ఎక్కడా విషయం నవ్వు లేకుండా దుఃఖం పొంగిపోతూ ఉన్నాడు అందుకే అతను నువ్వు అనుకున్న ప్రత్యక్షం అదే కదా నీకు ప్రత్యక్షంగా ఏం కనపడింది ఆత్మ ఏం కనపడలేదు కదా లోపల ఉన్న ఆత్మ నీకు ప్రత్యక్షంగా ఏం కనపడలేదు నీకు ప్రత్యక్షంగా కనపడింది ఉపాధి ఆ ఉపాధిని ఆశ్రయించి ఏవో దోషాలు కనపడుతున్నాయి సందేహం ఒకప్పుడు ఉపాధి నుంచి కొడతాయి దోషాలు వీడు ఏడ్చి ఏడ్చి ఆ ముఖం కూడా ఆ కన్నీళ్ళ చీవి కన్నీళ్లు కూడా ఆ రేఖల కింద అలా ఉంటారు అలా ఏడ్చేస్తూ ఏడుపును కూడా అభ్యాసం చేసి పెడతారు అలా ఏడితే ఉంటారు సో అలా ఏడితే ఏడిది మనకు కనపడుతూ ఉంటుంది అదంతా మీకు ఏం కనపడుతోంది ప్రత్యక్షం అని అంటున్నాడు కదా ప్రత్యక్షంగా ఏం కనపడుతోంది ఉపాధి కనపడుతోంది ఉపాధిని ఆశ్రయించి ఉన్న ధర్మములు సుఖ దుఃఖాన్ని ధర్మములు కనపడుతున్నాయి ఒకప్పుడు సుఖం ఉంటే దీన్ని పట్ట శక్తి కాదు అలాగే అరిచేస్తూ ఉంటాడు అందరు అది కనపడుతోంది తర్వాత ఉపాధి నుంచి పుట్టినటువంటి లక్షణాలు దుఃఖం నుంచి వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి కాలం పట్టి నీళ్లు కారడం ఇలాంటి లక్షణాలు అవి కనబడుతున్నాయి సుఖంలో ఒక ఉత్సాహము నవ్వు వెర్రి నవ్వు కూడా ఉంటాయి అలాంటి లక్షణాలు నీళ్ళు ప్రత్యక్షంగా అవే కనబడుతున్నాయి ప్రత్యక్షంగా ఆత్మ ఆ ఆత్మని దుఃఖం పట్టేసి పీడించేసుకున్నట్టుగా నీకు ఏమన్నా కనపడిందా ఏమన్నా కాబట్టి ప్రత్యక్షంగా కనబడుతోందనే మాట అది అర్థం మాట కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీకు దుఃఖం ఉందనుకోండి దుఃఖం అంతా నన్నే పట్టుకుని పీడింగ్ చేసుకోండి అని అలాగ దాన్ని అలా నిర్ణయం చేయడానికి వీక్ లేదు ఈ దుఃఖము ఏమిటి అసలు దుఃఖమేమి నేను ఏమిటి నాకు ఈ దుఃఖానికి ఉన్న సంబంధం అని మీరు పరిశీలిస్తే పోయింది దాన్ని మెడిటేషన్ అంటారు దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్ మరి వేదాంత మెడిటేషన్ అంటే అలాగే ఉండదు వేదాంత మెడిటేషన్ లో హౌ మెడిటేషన్ అని ఉండదు వాట్ మెడిటేషన్ అనే ఉంటుంది హౌ ఉండదు హౌ అంటే యోగా మెడిటేషన్ దానికి ఏదో ప్రొసీజర్ ఇలా వద్రాసనంలో పుట్టో ఈ ఆసనంలో పుట్టు ఆసనంలో పుట్టుతో కళ్ళు మూసుకో ఇలా చేయి అలా చేయి అదంతా ప్రాసెస్ వేదాంత మెడిటేషన్ ఈజ్ నాట్ ప్రాసెస్ వేదాంత మెడిటేషన్ వాట్ ఈజర్వ్ చేయాలి దట్ ఈజర్వ్ చేయండి దుఃఖం వచ్చింది ఏమిటి దుఃఖము ఏమిటి దుఃఖము ఎవరో పోయారు అనుకోండి మామూలుగా ఈ పను కూడా ఉంటుంది ఆయన ఒక్కడే పొందిన వాడు ఒక్కడే పోయాడా లేకపోతే చాలా మంది పోతున్నారా చాలా మంది పోతున్నారు కాదండి ఆ పంపలో వీడు ఒక్కడే పోయాడు ఆ పంపలో వీడు ఒక్కడే పోయాడా ఆ పంపలో ఇంకెవరో పోలేదా ఆ వంశం యొక్క పుట్టు పూర్వోత్తరాలు కొంచెం తీసుకుండి ఎంతో మంది పోయారు అలా ఇప్పుడు ఈ పోయిన బతికాడు కదా కొంతకాలం బతికే పోయాడు కదా అందరూ చేసి ధర్మకార్యం అవుతాయి దీంట్లో రాయన తక్కువ లేదు నీతో వాళ్ళకి ఎక్కువ లేదు ఏదో కొంతకాలం బతుకుతాను పోతాను తర్వాత ఏమిటి పోయింది ఆత్మ చైతన్యం పోయిందా ఆత్మ నశించిందా దేహాన్ని నశించిందా ఏది పుట్టిందో అది పోయింది ఏది పుట్టలేదో అది ఎన్నికీ పోనే పోదు కాబట్టి చూడండి ఇది ఏమిటి ఈ దుఃఖం ఏమిటి అని మీరు ప్రశ్న వేస్తే ఇంక ఇప్పుడు దుఃఖం ఉండదు మీరు గమనించరో లేదు దాన్ని మెడిటేషన్ దట్ ఈజ్ మెడిటేషన్ కాబట్టి మీరు మెడిటేట్ చేయాలి ఏమిటి దుఃఖము ఏమిటి సుఖము ఎక్కడుంది శుభ దుఃఖాలు దేని ఉన్నాయి నేనే ఈ సుభదుములతో నాకు గల సంబంధమేమి అని మీరు మెడిటేషన్ చేస్తే సుఖదుఖములకు అతీతమైన మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది అది వివరిస్తారు నృష్టేర్ ద్రష్టారం పశ్యే విజ్ఞాతమరే కీయాతం విజ్ఞాత ఇదిశ్రుతిభ్య ఆత్మవిషయం విజ్ఞానం ఈ శృతుల్ని గమనించండి సో ఈ శృతులు ఏమని చెప్తున్నాయంటే నా దృష్టే ద్రష్టారం పశ్చే ఇప్పుడు చూడండి చూపు ఉన్నది చూపు తెలుస్తూ ఉంటుంది కానీ ఆ చూపును చూచే చైతన్యము అది తెలియదు ఓకే ఇప్పుడు చూపు ఉంది ఈ చూపుతోటి మీరు ఘటము పటము ఇత్యాది వీటన్నింటినీ చూడగలుగుతారు కదా అని ఆ చూపు వెనకాల ఓ చూపు చూపు వెనకాల మీరు గమనించండి కళ్ళు తెరిచాను చూస్తున్నాను కళ్ళు మూస్తున్నాను చూసుట లేదు అని మీరంటే మీ దృష్టి మీ ఆలోచన చాలా స్థూలంగా ఉన్నది తప్ప మీరు సూక్ష్మంగా ఆలోచించటం లేదు అని తెలిసిపోతుంది ఎందుకంటే మీరు చూడండి నేను చూస్తున్నాను చూడండి దీపం ఆర్చేశారు ఇప్పుడు నాకు నేనేమి చూసూటం లేదు ఏమీ కనబడటం లేదు కదా నేనేమి చూసూటలేదు అని మీరు అంటారు అది కూడా చాలా స్థూలమైన దృష్టి లోతైన దృష్టి కాదు లోతైన దృష్టి అయితే దీపం లేదు కనుక నేనేమీ చూసుట కానీ దీపం లేదని ఆ కారణంగా నేనేమి నేను చూసుకునే ఉన్నాను కాబట్టి దీపం ఉంది నేను చూస్తున్నాను దీపం లేదు నేను చూసుకోలేదు అనే నిర్ణయం ఏదైతే ఉందో అది తెలివైన నిర్ణయం కాదు కాదండి మా అందరూ అలాగే మీ అందరూ అజ్ఞానం దాన్ని నిర్ణయం చేస్తాం అజ్ఞా అజ్ఞానంలో అలాగే ఉంటాయి వెస్టర్న్ హెమిస్పియర్ అంటే బలీలియోకి ముందు వెళిలిలో పదహారవ శతాబ్దం కూడా పదిహేనవ శతాబ్దంలోనో ఆయనకు ముందు మన భారతదేశపు ఎర్రలు దాటిన తర్వాత ఇంకా మిగిలిన ప్రపంచంలో అందరూ కూడా భూమి బల్లపరుపుగా ఉండేదని భూమి చుట్టూ సూర్యుడు చెందుతాడని అనుకునేవారు కాబట్టి మరి మొత్తం మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక్క భారతదేశాన్ని మినహాయిస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా అలాగే అనుకునేవారు కాబట్టి అది సత్యం అది సత్యం అయిపోతుందాబు కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ అనుకోవడం కాదు పాయింట్ సో ఆ లోతుగా మీరు చూసి తెలుసుకోవాలి కనుక ఇప్పుడు రెండు దృష్టిలు వచ్చాయి సార్ ఒకటి అనిత్య దృష్టి రెండు నిత్య దృష్టి ఇది జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పాను సో ఈ కన్ను ఉంది అనుకోండి చూపు అంటే నిత్యమైన చూపు అనిత్యమైన చూపు ఈ కన్ను ఉంది చూసారా ఇది అనిత్యమైన చూపు అనిత్యమైన చూపు అంటే కళ్ళు తెరిస్తే చూపు ఉంది కళ్ళు చూస్తే ఓసారి ఉంది ఓసారి కన్ను వెనకాల ఉండే చూపు చూపు వెనక్కలు ఇంకో చూపు ఉండే అది నిత్యమైన చూపు అంటే కన్ను తెరిచి చూసినప్పుడు అది చూస్తుంది కన్ను మూసి చూడనప్పుడు కూడా అది చూస్తుంది వ్యాగ్ర అవస్థలో అది చూస్తూ ఉంటుంది స్వప్నావస్థలో చూస్తూ ఉంటుంది సుశుక్తిలో కూడా వీడు ఏమీ తెలియకుండా పడుకుని నిద్రపోతున్నాడనే సత్యాన్ని అది చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ చూపు ఆ చూపును చూచుట కుదరదు దృష్టారం ఆ చూపుతో ఇతరమును చూచుటయే తప్ప ఆ చూపును మీరు చూడలేదు కదా చూడబడేది కాదు అది అదృశ్యము అది ఉంటుంది తప్ప దాన్ని మీరు చూడలేరు ఇంకా దాన్ని ఇంకేది అది అది చూడబడేది కాదు కాబట్టి దానిలో దుఃఖం ఉన్నది సుఖమున్నది అని నువ్వు ప్రత్యక్షంగా చూడడం అన్నది సంభవమే కాదు అర్థమైందా వాడు ప్రత్యక్షం అంటున్నాడు నేను ప్రత్యక్షంగా దుఃఖ సుఖ దుఃఖాలు వస్తున్నాయి అనుభవానికి వస్తున్నాయి ఎక్కడ అనుభవానికి వస్తున్నాయి ఉపాధిలో అనుభవానికి తప్ప ఆ చూపు వెనకాల ఉండే చూపు సుఖ అది కనబడి దాంట్లో సుఖ దుఃఖాలు నీకు కనబడ్డాయా ఉండే చైతన్యాన్ని నీకు కనబడి దాంట్లో సుఖ దుఃఖాలు అసలు అది కనపడదది అది చూడబడేది కాదు అది చూసిందే తప్ప చూడబడేది కాదు నా దృష్టే ద్రష్టారంభం చూడబడేది కాదు కనుక అది ప్రత్యక్షమునతో విషయమగుట దాని ఎందు సుఖ దుఃఖములు అనే మాటవే వస్తుంది ఇప్పుడు నేను దుఃఖి చూడను అని మీరు నేను దుఃఖి చూడను ఎందు దీంట్లో దాంట్లో రెండు నేను ఎవరు దుఃఖము ఏంటి అని రెండు ప్రశ్నలు ఈ రెండు ప్రశ్నల్ని మీరు కొంచెం తరచి చూస్తే దుఃఖం పోతున్నావు ఎందుకంటే దుఃఖము ఆ రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు వేస్ట్ అయిపోయే అందుకోసం దుఃఖం మీరు ఈ మధ్యకాలంలో భోజనము బ్రేక్ఫాస్ట్ లంచ్ ను చేస్తున్నారా అది లేదా చేస్తూనే ఉన్నారు మరి పోనే అవన్నీ వేస్ట్ అయిపోయాయి అని మీరు పెళ్లి చెప్పులు మానేసి కూర్చున్నారా లేదు కదా కాబట్టి ఎందుకు పోనేయండి వేస్ట్ అయితే కాలేదు కొంతకాలం పని చేస్తాయి కొంతకాలం నా డిగ్రీ డబ్బు ఉంది అనే ఒక అభిమానాన్ని ఉత్సాహాన్ని కల్పించాయి కదా కలిగించాయి ఇప్పుడు మానేసాయి కాబట్టి జాగ్రత్తగా ఎవరు చూడకుండా వాటిని డిస్పోజల్ చేయడం ఎవరు చూస్తే మర్యాదగా ఉండడం ఎందుకంటే ఇల్లీగల్లో ఏదో ఇటువంటి సమస్యలు ఉంటాయి కదా ఎవరు చూడకుండా డిస్పోజల్ చేయండి అయిపోయి నన్ను దుఃఖంగా ఉన్నది దట్ ఈజ్ వన్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఈ దుఃఖం అని అంటున్న నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు తెలుసుకునేవాడును నేను తెలుసుకునేవాడు అన్నింటినీ తెలుసుకునేవాడు అన్నింటితో పాటుగా దుఃఖాన్ని కూడా నేను తెలుసుకుంటూనే ఉన్నాను కాబట్టి దుఃఖమును నేను తెలుసుకునేవాడమే తప్ప దుఃఖితటలు నేను ఎందుకు అవుతాను దుఃఖము తెలుస్తూ ఉంటుంది నేను దుఃఖిని అని తెలిసే ప్రసక్తే లేదు నేను నేనుగా ఉండడమే దుఃఖం తెలుస్తాం కాబట్టి నేనుకి దుఃఖానికి మధ్యలో విభాగం ఆ స్పేస్ మనకు అనుభవానికి వస్తూనే ఉన్నది విజ్ఞాకారం అదే కేన విజానంగా చూడండి అన్నింటినీ తెలుసుకునేది ఎవరు నేను విజ్ఞాతారం అన్నింటినీ నేను తెలుసుకుంటున్నా దేహానికి ఆరోగ్యంగా ఉంది ఎవరు తెలుసుకుంటున్నారు నేను దేహానికి రోగం వచ్చింది ఎవరికి తెలిసింది నాకే తెలుసు డాక్టర్కి తెలియదు నాకే తెలుసుకుంది నేను చెప్తే డాక్టర్ని తెలుసుకున్నాను డాక్టర్లు కూడా ఉంటే వాళ్ళకి అన్ని తెలుసునని మనం అనుకుంటాము మనం చెప్పింది తెలుసుకున్నాం ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండి నేను మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తేనే కదా ఆయన నోట్లో థర్మోమీటర్ పెట్టి మీరు ధర్మమెటర్ ఆయన దగ్గరికి వెళ్ళలేదనుకోండి ఆయన వచ్చి మిమ్మల్ని పట్టుకునేదే నువ్వు నీకు తన ధరం వచ్చిందిరా సో నేను ధర్మమెటర్ పడుతుందా మీరు చెప్పాలి డాక్టర్ ఏమంటాడు నొప్పిగా ఉన్నాను లేదంటే సరే మంచి కాబట్టి మీరు చెప్తే ఉంది లేవకే ఇక్కడ వెళ్ళాలి అప్పుడు నొప్పిగా ఉంట అంటే ఓహో ఉందా అంటే వెంటనే ఆయన దగ్గర ఇక్కడ ఏదో స్క్రీన్ ఏదో ఉంది అది కొంచెం బాగా తయారై ఉంటుంది వీరికి అందుకోసం లోపల కాబట్టి నీకే తెలుస్తుంది ముందు కాబట్టి ఆరోగ్యం ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది అనారోగ్యం ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది సుఖం ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది సుఖం ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది నేను ఎవరికి తెలుస్తాను ఎవరికి తెలియదు నేను తెలుసుకునేదే తప్ప తెలియబడేది కాదు విజ్ఞాపకారం అదే అరే మైత్రి ఓ మైత్రి అని పాపం యాజ్ఞవల్సి మహర్షి బాధ్యత చెప్తున్నాడు ఓ మైత్రీ అన్నింటినీ తెలుసుకునే దానిని దేంతో తెలుసుకుంటావు నువ్వు అంటున్నావు అంతే ఆత్మ చైతన్యము అన్నింటినీ తెలుసుకునేది దాన్ని దేంతో తెలుసుకుంటావు నువ్వు దాన్ని తెలుసుకోవడం ఇది చాలా బాగుంది మనతో అనుకో దాన్ని ప్రసక్తి లేదు కాబట్టి ఆత్మ చైతన్యమే తెలియబడేది కాదు అని నిర్ధారితమైనప్పుడు ఆత్మ చైతన్యమును దుఃఖం అంటిపెట్టుకుని ఉన్నది నాకు ప్రత్యక్షంగా కనపడుతోందనే నీ మాట తప్పు ఎవరో దుఃఖిస్తూ ఉంటారు దుఃఖిస్తూ ఉంటే వాడు తెలివి తప్పు వాడు కలుపుతూ దుఃఖిస్తున్నాడని అనుకోవాలి తప్ప వాడి ఆత్మని దుఃఖం పట్టేసిందో అని అనుకుంటే మీది పొరపాదు తెలుసు ఆత్మని ఏ దుఃఖమో పట్టదు శని ఆత్మని పడతాడా పట్టడు ఎందుకని ఎందుకున్నా తెలుసు శని యొక్క ఆత్మా ఆత్మ ఒక్కటే ఒకే ఆత్మ కాబట్టి ఆత్మని పట్టడు కాదండి దేహాన్ని మనస్సుని పట్టు పట్టమే పట్టే ఉన్నాడు దేహాన్ని ఎవరి దేహం బాగుంది నాకు పెద్ద ఆయన ఫోన్ చేశాడు గుంటూరు నుంచి పెద్ద ఆయన ఫోన్ చేశారు స్వామీజీ అనారోగ్యంగా ఉంది ఏమీ అనారోగ్యం లేదండి బానే ఉన్నారు మీరు ఎందుకని అనారోగ్యం అనుకుంటున్నారు కాదండి ప్రాస్టేట్ ట్రబుల్ ప్రాస్ట్రేట్ రబులు మొత్తం సృష్టిలో ఎంతమంది మగ పురుషులు ఉన్నారో అంతమందికి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఉంది ఏమండి కొంచెం ఆహార నియమం లేకుండా దుడ్డుగా తయారయ్యని వాళ్ళకి పదేళ్ళ ముందే ఉంది కూడా సృష్టిలో అందరికీ కాబట్టి మీరు డెబ్బై ఏళ్ళు దాటి ప్రాస్టేట్ ట్రబుల్ ఉందని బాధపడుతున్నారు కాదండి రాత్రి దీని మూలంగా నిద్ర డిస్టర్బ్ అవుతుంది మొత్తం సృష్టి అంతా కూడా ఈనాడు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు పెద్దవాళ్ళకి ప్రాస్ట్రేట్ కారణంగా రాత్రి నిద్ర డిస్టర్బ్ అవ్వడం అన్నది అత్యంత సహజమైన విషయం దాన్ని అలా అవ్వకపోతే మీరు ఆశ్చర్యపడాలి తప్ప అయితే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కాబట్టి దాని గురించి అసలు మీరు ఆలోచించకండి యూ జస్ట్ బికమ్ ఇండిఫరెంట్ వర్డ్స్ ఉంటుంది అలాగే అది మీకు రెస్ట్ దొరికినప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండడమే దొరకనప్పుడు లేదంటే కాబట్టి ఈ విధంగా ఎవరిలో దుఃఖపడుతున్నారంటే వాడి దుఃఖం మీకు కనబడుతుంది ఆ ఉపాధి కనపడుతుంది ఉపాధిని పట్టుకుని పీడించే దుఃఖం కనపడుతుంది తప్ప ఆత్మస్వరూపానికి దుఃఖం అడ్డుకుని ఉన్నట్టుగా నీకు కనపడేదేది లేదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం మాకు ఆత్మ దుఃఖి అని మాట అంత తప్పు మాటలే కానీ ఇంకోటలేదు ఎందుకంటే ఆత్మ నీకు కనపడేది కాదు అవిజ్ఞాసం విజ్ఞాసు ఆత్మ తెలియబడేది కాదు తెలుసుకునేది అవిజ్ఞాసం తెలియబడేది కాదు విజ్ఞానం తెలుసుకునేది మాత్రమే కాబట్టి ఇక ఇచ్చాది శృతి నా ఆత్మ విషయం విజ్ఞానం నీకేది తెలిసినా అది ఆత్మకు సంబంధించింది మాత్రం నేను తెలుస్తూ ఉంటుంది దుఃఖం తెలుస్తుంది సుఖం తెలుస్తుంది అన్నీ తెలుస్తాయి కానీ ఆ తెలిసేది ఆత్మ కాదు ఆత్మకి సంబంధించినది కాదు ఉపాధికి సంబంధించినది అంటే దీన్ని ఏం తెలిసింది మకి సంబంధించిన దుఃఖం అనేది ఏది లేదు మీరు దాని మీద వర్కౌట్ చేసుకోవాలి దాని మీద వర్కౌట్ చేసుకోవాలి చేసుకోవాలి పెద్ద విచారము సో నేను ఏదో చెప్పినంత మరి ఇంకా ఆత్మకి సుఖ దుఃఖములు లేవు ఆత్మ కనపడేది కాదు ఆత్మని అంటిపెట్టుకున్న శుభ దుఃఖాలు కనపడేవి కాదు సార్ శుభదులు కనపడవు సుఖ దుఃఖాలు అది ఉపాధిని పట్టుకున్న ఉన్నాయి తప్ప ఆత్మయందు లేదు మరి ఆత్మయందు లేకపోతే మరి ఎక్కడున్నాయంటే అది సుఖదు బుద్ధ్యాద్యుపాధ్యాత్మ ప్రతి విషయమేవితోహం దుఃఖితోహంమాది ప్రత్యక్ష విజ్ఞానం ఇప్పుడు విజ్ఞానము విజ్ఞానము అంటే నేను సుఖిని మొదలైన జ్ఞానం ఎక్కడ మాట్లాడే జరిగిందా నేను సుఖిని సేను దుఃఖిని మొదలైన జ్ఞానం దాని విజ్ఞానం అని ఈ విజ్ఞానము ఆత్మకు చెందినది కాదు ఓకే ఉపాసినది తర్వాత లేదా విజ్ఞానము అంటే ఇతరమును తెలుపుడు చేసే ప్రమాణము ప్రత్యక్షాది ప్రమాణము ఆత్మను తెలియలేదు ఆత్మను మాత్రమే తెలుసుకునే ప్రసక్తి మరి ఈ విజ్ఞానము దేనికి చెందినది అంటే నేను సుఖమే నేను దుఃఖి అని మనకి విజ్ఞానం తెలుస్తోంది కదండి ఇది దేనికి చెందిన విజ్ఞానం అంటారు అంటే సో అదే బుద్ధ్యాది ఉపాధి ఆత్మ ప్రతిఛాయ విషయమైన చూడండి అది ఆత్మకు చెందిన విజ్ఞానం కాదు ఏ విజ్ఞానము అహం దుఃఖి అనే విజ్ఞానం ఇప్పుడు మీరు నేలలోకి చూస్తున్నారు చంద్రుడు కనపడ్డాడు కదలకుండా ఉన్నాడు చంద్రుడు నిశ్చలంగా ఉన్నాడు ఇంతకుల చంద్రుడు కదలకు ప్రారంభించాడు చావు ఇప్పుడు ఆ కదలిక ఎవరిది చంద్రుడిగా నేలదే కాదు చంద్రుడి కాదు నేళ్ళది యొక్క కదలిక చంద్ర ప్రతిబింబమునకు సంక్రమించినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఏం కదులుతున్నాయి నీళ్లు కదులుతున్నాయి ప్రతిబింబం కను కదులుతోంది ఎప్పుడు కదవుతుంది సరిగ్గా ఆత్మ చైతన్యము బుద్ధి అనే ఉపాధి ఎందు బుద్ధి నీళ్లు వంటిది ఆత్మచంద్రుడు బుద్ధి ఎందు ఆ చంద్రుని యొక్క ప్రతిబింబము అది ఉపాధి ఎందు ఆభాస కాబట్టి బుద్ధి అనే ఉపాధి దాని ఏదో ఆత్మ చైతన్యము యొక్క ప్రతిబింబము ప్రతిఛాయ ఆ బుద్ధికి ఆ ప్రతిబింబానికి సుఖము దుఃఖము మొదలైన కదలికలు ఉంటాయి సుఖమంటే కదలిక మీరు ఎప్పుడైనా సుఖం వచ్చిన వాడిని చూడండి వాళ్ళు ఇటు అటు అటు ఇటు గెంతులు వేస్తూ ఉంటాడు ఎందుకంటే సుఖం అనేది ఒక కదలిక మనస్సులో వచ్చిన కదలిక అది దేహంలో కూడా ప్రకటన అవుతాయి దుఃఖం అనేది కూడా ఒక కదలిక మనస్సులో ఒక చిత్రమైన కథలి కానీ విలక్షణంగా ఉంటుంది సుఖమనే కథలికే ఆపోజిట్ గా ఉంటుంది దుఃఖం వచ్చిన వాడు కూడా గెంతులు వేస్తూ బాగోలు బాగోవని బొంధుని కొట్టుకుంటూ వాడు దుఃఖం ఈ కథలికి దేంట్లో ఉందంటారు బుద్ధి ఎందు బుద్ధిని బట్టి దేహానికి వచ్చింది బుద్ధి ఆత్మ చైతన్యము యొక్క ప్రతిబింబము కలదో దాని కూడా ఉన్నది కానీ వాస్తవంగా శుద్ధ చైతన్యము లేదు మాకు ప్రత్యక్షంగా కనపడుతోందండి దుఃఖము అదను అనేది ఈ ప్రత్యక్ష విజ్ఞానం ఏదైతే కదో ఇది బుద్ధికి బుద్ధి ఎందు ప్రతిబింబమునకు సంబంధించిన విజ్ఞానమే తప్ప ఆత్మచైతన్యానికి సంబంధించిన విజ్ఞానమైతే కాదు ఓకే అయమహమితి విషయణ విషయ సామాోపచారా న్యదిష్ అన్యాత్మ ప్రతిషేధా దేహావయవంశేష్య సుఖదుఃఖయ విషయ చాలా గొప్ప విచారం సుఖదులు విషయ ధర్మమే తప్ప విషయీ ధర్మము కాదు చూడండి విషయము అంటే తెలియబడేది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆ భాషను కూడా పట్టుకోవాలి భాష భాష లేకుండా విచారం ఇప్పుడు భాష సంస్కృత పదాలైనా పట్టుకోవాలి లేకపోతే వాటికి సంబంధించి తెలుగు అనువాదం మాటలైనా పట్టుకోవాలి లేకపోతే ఇంగ్లీష్ పదాలైనా పట్టుకోవాలి మాకు భాష రాదు మీరు తత్వం చెప్పండి అంటే ఏం చెప్తారు చెప్తారు పట్టుకోవాలి ఇప్పుడు విషయము విషగి అని ఉంటుంటాయి విషయ విషయో బ్రహ్మసూత్ర భాష్యం అలా ఉంటుంది సో ఇప్పుడు మామూలుగా జనం కూడాను ఏమో సుప్రభాతాలును అష్టకాలు లింగాష్టకము మధురాష్టకము ఇలాంటివిలో మధురాష్టకం వెళ్ళకపోతుంది సో మాట వలసగా వచ్చింది తప్ప అది ఈ అష్టకము ఆ అష్టకము తర్వాత సుప్రభాతము ఇలాంటివి ఏవో చెప్తారు ఇలాంటి మాటలు అంటారే తప్ప కొంచెం లోతైన మాటలు ఎవడో అంటారు లేదు వచ్చిన టీవీ ఓపెన్ చేస్తే ఎన్నెన్నో ఛానల్సెస్ ఉంటాయి దీంట్లో ఏ ఒక్క దాంట్లోనూ నాలుగు మంచి మాటలు పది మందికి ఉపయోగపడి చాలా అదువుగా కనపడతారు ఎప్పుడే ఒకళ్ళిద్దరు కనపడతారు ఎప్పుడైనా ఆయన గడిపి ఒకళ్ళ దగ్గర కనబడతారు ఆయనలో కొంచెం యుక్తియుక్తంగా రేషణల్గా మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళు కొద్దిమంది కనపడతారు లేకపోతే మిగతా కూడా పాడిన పాటే పాడత పాడి పాట లక్ష్మీ సన్నిధి అని లక్ష్మీ సన్నిధి అంటే ఇది రూపాయి పైసలు అవి మోటలు కట్టి పక్కన పెట్టి బంగారం మంచి ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసి కూర్చుని బొట్లు అవి గట్టి కట్టి అప్పుడేవో నాలుగు పైకే సో చెప్తా ఉన్నాడు ఏంటో లక్ష్మీ సన్నిధి అని తెలియదు అలా తయారయ్యారు లోతైన విషయం చెప్పి లేదు మీరు లోతైన విషయాన్ని పట్టుకోవాలి ఇప్పుడు విషయము విషగి విషయము అంటే తెలియబడేది విషగి అంటే తెలియనది తెలియనది తెలుసుకునేది ఏమండి ఇప్పుడు నేను ఏది విషయమా విషయీయ విషయీ కాబట్టి ఇప్పుడు తెలియబడేది తెలుసుకునేది అని రెండు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఏమైపోయింది వీడేమంటున్నాడు ఇది నేనే అంటాడు ఇది నేనే అంటాడు ఇది నేనే అన్నప్పుడు ఇది విషయమా విషయీయ విషయము ఇదేంటో తెలియబడేది ఇది అంటున్నట్టుగా తెలియపడుతోంది ఇది విషయమా విషయ విషయము ఇది విషయమనే అనాలి దమ్మునే స్వామిదే ఏమైనా అనుకుని పోతారేమోనని విషయ అనుకోవద్దు నేనేమి అనుకోను కాబట్టి ఇది కూడా విషయము ఏమంటే ఇప్పుడు ఇది విషయాన్ని పట్టుకుని ఇది విషయము దీనిని తెలియవాడను నేను విషయని అని విడిగా పెట్టాలి అది అలా కలగా పొలకని చేయకూడదు కానీ వీడు ఏమంటాడు ఐఎమ్ అహం అంటాడు ఇది నేనే ఇది నేనే అంటే ఫోటో చూపిస్తాడు ఫోటో చూపించి ఇది నేనే అంటే కాగితం ముక్క నేనం కాదు కదా మరి ఏది నేను ఇది నేను ఇది నేను ఇది దీనిని తెలియవాడను నేను అని చెప్పాలి ఆ ఇదిని ద్వితీయ విభక్తిలో పాడయ్యాలి దీనిని తెలియవాడను నేను నేను ప్రథమా విభక్తిలో పెట్టి ఇదిని ద్వితీయ విభక్తిలో పెట్టాలి వేరువేరు విభక్తుల్లో పెట్టాలి కానీ వీడు రెండు ఒకే విభక్తిలో పెట్ట ఎలా అంటే ఈ ఇల్లు నేనే అంటాను ఇల్లు నేను అవుతుందా ఇల్లును తెలియవాడను నేను ఇల్లును ద్వితీయ విభక్తి నేను ప్రథమా విభక్తి అలా ఉండాలా అలా ఉండదు ఇల్లు అని వీడు రెండింటినీ ఒకే విభుత్తిలో పెట్టేస్తాడు రెండు ఒకటి కాదు ఒకటి కాకపోయినా అజ్ఞానం చేత ఒకటే అన్న వీడు మాట్లాడుతూ ఉంటాడు అదండి ఇప్పుడు మీరు చెప్పండి సుఖము విషయమా విషయ విషయ కాబట్టి మరి నేను సుఖము అలా నచ్చా నేను సుఖము సుఖమే నేను అని అనకూడదు మరి ఏమనాలి నేను సుఖమును తెలియచున్నాను ఏమన్నా ఈవేళ పొద్దున్న నిద్రలు అయితే మనస్సు ఉల్లాసంగా ఉంది ఎందుకునో నాకు కారణం తెలియదు ఉల్లాసంగా ఉంది తెలుస్తోంది అలా ఇంకో రోజు ఏమన్నా ఈ నిద్రలు అయిపోయినప్పటి నుంచి మనస్సు కొంచెం నిరుత్సాహంగా ఉంది తెలుస్తోంది అలా నాకు తెలుస్తోంది ఎలా తేడా పెట్టుకోవాలి విషయాన్ని విషయుని పండుదారిని మట్టిని కలిపేసినట్టుగా కలిపే కానీ అలాంటివి కలిపేయడం అనే పొరపాటు చేయట చేత నీకు నేనే దుఃఖిని అనే అనుభవం కలుగుతోంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటంటే నాణ్యతతో ద్రష్ ఇది అన్యాత్మ ప్రతిషేధాచ ఇక్కడ ఇది రెండు ఆత్మల సమస్య ఇక్కడ రెండు ఆత్మలు ఉంటాయి ఒక ఆత్మ నేను దుఃఖిని సుఖిని సుఖ దుఃఖాలను అనుభవిస్తూ పుణ్య పాపాలు నావే నేనే పుణ్యము నేనే పాపము నేనే సుఖము నేనే దుఃఖము నేనే పుట్టాను నేనే పోతాను అనే ఒక ఆత్మ ఇది రెండో ఆత్మ పరమాత్మ ఆ నారాయణుడే హృదయంలో పరమాత్మ వేరే ఉన్నాడు కాబట్టి నారాయణుడు అలా వేరే ఉండి ఈ ఆయన ఆత్మే అయి ఈ వీది ఆత్మే ఇది ఇంకో ఆత్మ ఈ ఆత్మ ఇలాగే సుఖ దుఃఖాలతో సతమతమవుతుంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా నారాయణుడికి న్యాయం కాదు వరయల్లా చూస్తూ ఊరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఆత్మ వేరు అంటే సుఖ దుఃఖాలు లేని ఆత్మ వేరు సుఖ దుఃఖాలతో సతమతమయ్యే ఆత్మ వేరు రెండు ఆత్మలు వచ్చాయి ఇక్కడ రెండు ఆత్మలని శాస్త్రము ఒప్పుకోవటం లేరు అన్నది ఒకే ఒక ఆత్మ ఇప్పుడు ఆ ఆత్మని మెచ్చి మీద సుఖ దుఃఖాలు నువ్వు పెట్టాలా అక్కడి మీద తేల్చుకో ఒకే ఒక ఆత్మ అయితే పెట్టేద్దని సుఖ దుఃఖాలు ఆ ఆత్మ మీద పెట్టకూడదు ఎందుకని ఆత్మ తెలుసుకునేది విషగి సుఖ దుఃఖములు తెలియబడే విషయము కాబట్టి మరి విషయములు విషయమే కలగాపలం చేయకూడదు కదా చేయకూడదు ఫోన్ అండి కన్వీనియంట్ గా సుఖదుఖములను కలిగిన ఆత్మ వేరే సుఖదు సంబంధం లేని పరమాత్మ వేరే పోని అలా పెట్టుకుందాం రెండు ఆత్మలు చెప్తే ద్వైతం ఒకే ఆత్మ అంటే అద్భై దీని కూడా చెప్పారు శంకర్లు తోట ఒక వరలో రెండు కత్తులు ఉండవన్నారు ఒక వరలో రెండు కత్తులు ఉంటాయా ఉండవు తర్వాత మీ హృదయంలో మీ అనుభవం ఎలా ఉంది నేను ఒక నేను రూపంగా ఒక ఆత్మ అనుభవానికి వస్తుంది అది కాకుండా అప్పుడప్పుడు నేను కాని ఆత్మ ఏదైనా ఇంకొకటి అనుభవానికి ఏమైనా వస్తున్నట్టుగా అలా ఏదైనా కదులుతున్నట్టు అలాగే దానికి ఏమైనా తర్వాత మీ అనుభవంలో మీకు మీరు రెండు ఆత్మలుగా అనుభవానికి వస్తున్నారా ఒక ఆత్మగా అనుభవానికి వస్తున్నారా ఒక ఆత్మగా అనుభవం కాబట్టి ఈ పురాణ శ్లోకాలు చెప్పి పురాణ శ్లోకాలంటే స్టాండర్డ్ పురాణాలు కాదు ఈ స్థల పురాణ శ్లోకాల ఇక్కడ శ్లోకం శ్లోకం చెప్పి రెండు ఆత్మలు ఉన్నాయనే మాట ఇది శాస్త్రం ఒక్కదు అన్యాత్మ ప్రతిషేధాచ రెండు ఆత్మలు లేవు అక్కడ ఏమని చెప్పారంటే బ్రహ్దారంగంలో ఇక్కడ చూపునకు చూపై ఒక చైతన్యం ఉన్నది ద్రష్లు దృష్ట చూపునకి చూపు ఒక చైతన్యము గలదు ఈ చైతన్యం ఏమిటి పరమాత్మయే చూపునకు చూపు పరమాత్మయే అన్ని పరమా వినికి వినికిడి చెవి వెనకాల నుండి వినేవాడు పరమాత్మ కన్ను వెనకాల చూచేవాడు పరమాత్మ కాళ్ళ వెనకాల నడిచేవాడు పరమాత్మ మనస్సు వెనక ఉండి మననము చేసేవాడు సంకల్పించేవాడు పరమాత్మ అన్నీ పరమాత్మను చేసి పెడితే మరి జీవాత్మ మాట ఏమిటి అని అడిగితే అత పరమాత్మ కంటే చిన్నముగా ద్రష్ చూసేటువంటి మరి ఒక జీవాత్మ ఇతరము నా లేదు నాణ్యత ద్రష్ అని రెండవ ఆత్మని తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు ఈ శుభదుఖాలు మీరు ఆ ఒక్క ఆత్మే ఉంటుంది దాన్ని ఎక్కి మీదే పెట్టాలి అంటే తప్ప సుఖ దుఃఖాలుగా ఆత్మ వేరు తర్వాత పరమాత్మ వేరు ఇలాగ ఎక్కడికెక్కడ ఆత్మల్ని కల్పించుకుంటూ పెద్దళ్ళు చంద్రులు వీధి ఇక్కడ అక్కడ పెద్దర్లేమో పరమాత్మ చంద్రులు ఈ ఆత్మ అని ఇలాంటి వేషాలు వేయద్దు చెబితే అంగీకరించుకోలేదు తర్వాత మూడవ సేతు మూడవ సేతు ఏమిటంటే సుఖ దుఃఖములు ఎక్కడ ఉన్నాయి దేహావయవాలకు విశేషంగా ఉంటున్నాయా విశేషణాలుగా ఉంటున్నాయా తెలివికి విశేషణంగా ఉంటున్నాయా ఇప్పుడు సుఖము అన్నారు సుఖము అంటే ఒక దేహానికి సుఖము ఇప్పుడు వేడిగా ఉన్నది ఎయిర్ కండిషనర్ ఆకే సుఖం నిమిషాలు అయ్యేప్పటికీ ఏమవుతుంది సుఖం దేనికి కలుగుతుంది దేహానికి కలుగుతుంది ఆత్మ కలుగుతుంది తర్వాత బుధం ఏదో నొప్పి పుట్టిందనుకోండి అవయవానికి ఏదో దేనికింది ఏదో అయిందనుకోండి తగ్గ ఫిజియోథెరపీ ఏదో వాళ్ళు చేస్తారు ఆయిలో ఏదో రాసి బాగా నొప్పి దేనికి కలుగుతుంది సుఖము అవయవానికి కలుగుతుంది ఆత్మ కాదు తర్వాత కొడుకు పరీక్ష ప్యాస్ అయ్యేటంటే దేనికి కలుగుతుంది సుఖం మనస్సుకి కలుగుతుంది ఆత్మ కాదు కాబట్టి దేహానికి అవయవానికి మనస్సుకి సుఖము విశేషణమవుతూ ఉంటుంది కాబట్టి సుఖము విశేషణముగా కలిగిన అంటే సుఖీ అనే తత్వం ఏది దేహమవుతుంది అవయవాలు అవుతాయి మనసు అవుతుంది అంటే ఆత్మస్వరూపంలో సుఖదులనే విశేషణములు నేనే లేవు ఈ మూడు కారణముల చేత సుఖదుఖములకు ఆత్మస్వరూపముతోటి స్పర్శ లేదు కాబట్టి ప్రత్యక్షంగా ఆత్మశుభం కాదు అనుభవిస్తోందనే ఈ మాట తెలివి తక్కువ మాట చిన్న పిల్లవాడు మట్టి తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటే తల్లి బాధిస్తుంది అడ్డుపడుతుంది ఒప్పుకోదు ఒకప్పుడు ఒకనైతే చిన్నప్పుడు ఒకటి ఆ చేతి మీద కొడుతుంది కూడా వారికి భయాన్ని ఆకడం కోసం అప్పుడు ఆ పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తాడు ఎందుకు వేడుస్తున్నాడు మట్టి తీసి నోట్లో పెట్టుకోకుండా ఆ పినందు వేడుస్తున్నాడు వాడు పిల్లవాడు ఏడవాళ సంతోషించాలా న్యాయంగా అయితే సంతోషించాలి తల్లి గారు ఎంత సేవ చేశారు నాకు రోగం వచ్చింది అని ఆ మట్టి ఇప్పుడు రోగం నుంచి నాకు విముక్తిని అమ్మగారు అని సంతోషించి అమ్మగారికి వాడు కృతజ్ఞత చెప్పాలి కానీ వాడు చెప్తాడా కృతజ్ఞత చెప్పడు పైగా వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందువలన అజ్ఞానం చూడండి అజ్ఞానం ఎంత కొడుతారు అంటే పిల్లలకు అజ్ఞానం ఉంటుంది పెద్ద పెద్దలకు కూడా ఉన్నది అజ్ఞానమే ఇప్పుడు దేహం పెరిగిందే తప్ప విజ్ఞానం ఎక్కడ పెరిగింది చుట్టుపక్కల ఉండే పరిస్థితులు ఇల్లు బతుళ్ళు అవన్నీ పెరిగాయి బాహ్య పరిస్థితుల్లో మనం మార్పులు తీసుకొచ్చినామే మన జీవితంలో బాహ్య చాలా మార్పులు వికాసము మనకి లభించినది మా చిన్నప్పుడు మా ఊరు మొత్తం మీద రెండు గృహాలలో ఫ్యాన్ ఉండేది మా కంటికి కనపడేది రోడ్డు మీద నడిచి వెళుతున్నాం అట్టికి సరే ఫ్యాన్ రాదుకోవాలి అది నా ఫ్యాన్ గృహాలలో పక్క పక్క ఫ్యాన్ ఉండేది అంటే వాళ్ళ గృహంలో రెండో ఫ్యాన్ బెడ్రూమ్ లో ఉండి ఉండాలి అది మన కంటే పడదు వాళ్ళు బెడ్రూమ్ లో కలవనే రానివ్వాలి మనకి హాల్లో ఫ్యాన్ రెండు గృహాల్లో కనపడేది ఉండడము అది సంపన్నుల యొక్క లక్షణం ఫ్యాన్ ఇది సంపన్నుల లక్షణం నేను ఓసారి సిటీ వచ్చినప్పుడు హాల్లో నాలుగు ఫ్యాన్లు చూసి అది బాబోయ్ వీళ్ళు నాలుగు రెట్లు సంపన్ను రేపు నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి దీంట్ అపేర్ లైట్ గ్రేట్ లగ్జరీ గ్రేట్ వాల్యూ వచ్చింది కాబట్టి అప్పుడు అలా ఉండేది కానీ ఈనాడు మనము అనేకానేకములైనటువంటి భోగ సాధనములను చుట్టూ అమర్చుకున్నాము ఇంకా భోజనాదులకి కావలసినటువంటి వ్యవస్థలను చేసుకున్నాము విమానాలు ఎక్కి అట్నించుతూ విట్టించుతూ దేశ దేశాంతరములను సంచారం చేస్తూ ఉన్నాము తర్వాత ఖరీదైనటువంటి వాహనములను నడుపుతూ రోడ్ల మీద ప్రయాణాలు చేస్తూ ఉన్నాము బాహ్యము నందు చాలా పెద్ద వికాసము వచ్చినట్టు కానీ ఆనంతరమునందు ఇంచుమించు ఏ వికాసము రాలేదు ఆ జ్ఞానం అలాగే ఉండిపోయింది అవే సుఖాలు అవే దుఃఖాలు చిన్నపిల్లలు తాయి అంటే ఆటమొమ్మ దొరికితే మహానందపడతారు పెద్దవాళ్ళు కారు ఇల్లు వాకిలి తర్వాత తోట కొబ్బరితో మొక్కలు అడ్జి తోట లేకపోతే బంగారం తర్వాత పట్టు పట్టు వస్త్రములు వీటిని చూసి ఈ టాయ్స్ అవన్నీ టాయిస్తే కదా ఈ టాయిస్ ని చూసి మురిసిపోతూ ఉంటారు పిల్లవాడి దగ్గర వాడు ఆడుకుంటున్న టాయ్ ని తీసేసి తల్లి దోగొచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తాడు అలాగే దేవుడు ఈ టాయిస్ ని మొదలైన సందర్భాలలో ఈ టాయిస్ ని కొన్నింటినీ లాగవతలు మారేసినప్పుడు పెద్దవాడు ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు ఆ కాన్షియస్నెస్ లో ఏమీ వికాసం కాలేదు తర్వాత చిన్నపిల్లలు ఇది నాది ఇది నేను ఇది నాది అని చాలా గట్టిగా పట్టుకుంటారు మీకు తెలుసా చిన్నపిల్లలకి జెలసీ ఉంటుంది అంటే తన దగ్గరే ఉండాలి బొమ్మలు పక్క వాళ్ల దగ్గర ఉండకూడదు రెండు చేకినట్లు ఉంటే రెండు తనకే ఇవ్వాలి తప్ప పక్క వాళ్ళకి ఇవ్వకూడదు ఒకటి తనకు పక్క వాళ్ళకి ఇంకోటి ఇవ్వకూడదు ఇస్తే మళ్ళీ ఆ ఒక జాక పెట్టిన కింద మానేసాడు కింద విసిరి కొట్టి ఏడుస్తాడు వెక్కి వెక్కి ఏడుస్తాడు పిల్లలు ఎలా ఉంటారు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు సరిగ్గా అలాగే ఉన్నారు కాన్షియస్నెస్ లో మార్పు రాలేదు బాక్యంలో మార్పు వచ్చింది వాక్యంలో ఎంత మార్పు వచ్చిందంటే రాకెట్ లో కూర్చొని చంద్రమండలం మీద దిగి ఇటు ప్రచారం చేసి మళ్ళీ రాకెట్ ఎక్కి మళ్ళీ వాపస్ వచ్చి అంత వచ్చింది బాక్యంలో కానీ ఇన్నర్ కాన్షియస్నెస్ లో ఏమీ మార్పు తాలే ఆ దేహధర్మములను తన మీద ఆరోపించుకుంటూ ఉండడము దేహావయవ ధర్మములను తన మీద వేసుకోవటం మనోధర్మములను తన మీద వేసుకోవటం అదే ఇది ఇదే అది అనేటువంటి కలరా పలువలో పడి తాను సంసారిగా ఉండడము సాక్షాత్తు దైవస్వరూపడ ఎందుకు కూడా సంసారిగా దుఃఖిస్తూ ఉండడము చిన్నపిల్లలు ఏడ్చినట్లే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటాం వాళ్ళ ఏడుపుకి హేతువు ఉండదు నిర్హేతుకంగా ఏడుస్తారు చక్కగా తల్లి చక్కగా సబ్బు పెట్టి స్నానం చేసినప్పుడు చేయించినప్పుడు ఏడుస్తారు చేయిస్తున్నప్పుడు ఏడుస్తారు స్నానం అయిపోయిన తర్వాత అదిగో రాజ్యాతో స్నానం చేయించామని కూడా ఏడుస్తారు చిన్నపిల్లలు అధ్యాపంతో అలా ఏడుస్తూ ఉంటారు పెద్దలు కూడా ఆ కాన్షియస్నెస్ లో ఏమీ వికాసం లేకపోవడం అలాగే ఉండిపోయినారు దాని సంసార సుఖ దుఃఖాలుగా అనుభవిస్తూ కాబట్టి దీనిపై విమర్శ చేసుకునే ఇది చాలా ప్రధానమైన విమర్శ ఎందుకంటే మన జీవితంలో జంట జల్ల మారితే సుఖ దుఃఖముల సమస్య మన ముందు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఫోను మోగిందంటే సుఖ దుఃఖముల సమస్య ప్రత్యక్షం ఆ ఫోన్ మనకాల ఏం సమాచారం ఉందో పూర్వం టెలిగ్రామ్ వచ్చిందంటే బెండ పెట్టేస్తుంది ఏం దుఃఖం అంత అంత బేద మనస్సుతో ఉంది మనం కూడా అటువంటి వాళ్ళు చాలా బ్రిటెన్ అంటే గట్టిగా ముట్టుకుంటే ప్రజలిపోతాడంటు బొమ్మలు అలాంటి హృదయం పెట్టుకుని ఉండటము అదే అజ్ఞానం ఏములో అనేది ఉండి అధైర్యా నుంచి వస్తుందంటే కేవలము వివేక జ్ఞానము వలన అధైర్యము వృత్తు కాబట్టి ఆ విధంగా ఆ పూర్వపక్షాన్ని పొత్తి పాటేసిన చాలా ప్రధానమైన పూర్వపక్షాలు అనుభవంలో సుఖ దుఃఖాలు ఉంటే ఆత్మకు సుఖ దుఃఖాలు ఏమంటారేమిటి అని పూర్వపక్షం మీ అనుభవము తప్పు మీ అనుభవాన్ని నువ్వు సరిచూసుకో దీన్ని మెడిటేషన్ అండి నేను సుఖ దుఃఖాల మీద మెడిటేట్ చేయండి చేస్తే నీకు మీ స్వరూపంలో సుఖ దుఃఖాలు లేవు అని తెలుసు మీకు సుఖం గుర్తు చేసుకోండి గుర్తు చేసుకుంటే ఈ సుఖమేమిటి నేను ఎవరు అని మీకు దేనికి దానికి సెపరేట్ అండి దుఃఖం కూడా అలాగే మెడిటేట్ అండ్ స్వరూపంలో సుఖ దుఃఖములు లేవు అని నిరూపించారు మళ్ళీ ఇంకో పూర్వపక్షము ఆత్మనష్టతామాయ ఐదు ఆత్మాష్ణితే రయుక్తమితి చేతన ఇది మళ్ళీ ఈ క్లాసులో దేని సోమవారం నా క్లాసులో పరీక్ష పౌర్ణం